ఇన్ని ధర్మాలు ఉన్నాయి అవి వేర్వేరుగా ఉన్నాయి ఇదే విజిగ్రాహజిషిత దీనిని మనం నేర్చుకోవడమే శృతి యొక్క తాత్పర్యమైనట్లయితే దీన్ని నేర్పడం కోసమే శృతి ఉపక్రమించినట్లయితే అప్పుడు ఏకరసం సైంధవఘనం అనంతరం అబాహ్యం అని అని ఇది అంటే అని నోపసంహరిష్యత్ ఉపసంహారము చేసి ఉండేది కాదు తెలిసిందండి ఆ శ్లోకం ఆ వాక్యం ఏకదైవానుద్రష్టవ్యం ఇది చ న్రాక్ష్యత మీరు తత్వాన్ని ఎప్పుడూ ఏకరూపంగా చూస్తూ ఉండండి అనే సలహా కూడా అనే విధి అని నియోగము అలా నేర్చుకోండి ద్రష్టవ్యం అని అటువంటి సలహాను కూడా ఉపదేశాన్ని కూడా శాస్త్రము చేసి ఉండేది కాదు పైగా శాస్త్రము అనేకత్వాన్ని నిందిస్తోంది య ఇహ నానేవ పశ్యతి ఇది నిందావచన ఈ నిందావచనము చాలా లోతైన నిందావచనము ఎవడైతే ఇక్కడ అనేకత్వాన్ని దర్శిస్తాడో ఈ అనేకమైన సత్యమని అనుకుంటాడో యహ్య నానేవ సత్యం కాదు అని చెప్పే ఇవా అనేకమ ఇదంతా ఎవడైతే దర్శిస్తాడో అంటే అర్థమేంటి అనేకము కాదు అని శృతి యొక్క తాత్పర్యం ఎవడైతే దర్శిస్తాడో ఆ మిగిలిన వాక్యండిటో తెలిసిన మృత్యోస్య మృ మృత్యోస్స యహ నానేవ పశ్యతి ఎవడైతే అనేకమైన సత్యము భేదమైన సత్యము అని దర్శిస్తాడో వాడు మృత్యువు నుండి మృత్యువును పొందును జన్మ నుండి జన్మను పొందును అని చెప్పచ్చుగా హీ గోస్ ఫ్రమ్ వన్ బర్త్ టు అనదర్ బర్త్ అంటే బాగుంది కదా ఇది అలా చెప్పచ్చు కదా అలా చెప్పకుండా హీ గోస్ ఫ్రమ్ వన్ డెత్ టు అనదర్ డెత్ ఏముండేది ఇలా ఉంది అంటే దానికి అర్థం నేను చెప్పేనంతకు ముందు దేర్ ఈజ్ నో బర్త్డే There is దేర్ ఈజ్ ఓన్లీ డెత్ బర్త్డే Death కూడా అది birthday. అది బర్త్డే ఫిఫ్టీయత్ బర్త్డే అంటే ఇట్ ఈజ్ ఫిఫ్టీయత్ డెత్ డే హీ హెస్ డైడ్ ఎ ఫిఫ్టీయత్ టైమ్ అనర్థం ఎందుకంటే మనుషుల జీవితము ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ డెత్ దేర్ ఈజ్ నో ఎనీథింగ్ అదర్ దాన్ డెత్ డెత్తే ఉంది దీనికి దృష్టాంతం కూడా చెప్పాను మీకు అదేమిటంటే చిల్లు bucket నూతిలో వేశాడు మీరు దానికి చిల్లులు అది మునిగింది మునిగినప్పుడు నిండుగా ఉంటుంది కదా నిండుగా ఉంటుంది కదా నిండుగా ఉన్నదాన్ని చేదడం ప్రారంభించాడు చేద చేదుట అంటే పైకి అలా చేదుతూ అది ఏమవుతుంది కారిపోతూ ఉంటుంది నీరు జారిపోతూ ఉంటుంది ఆఖరికి చేతికి వచ్చేప్పటికీ ఉత్తి బకెట్ వస్తుంది అంతే కదా అదే రకంగా వీడు తల్లి గర్భం నుంచి బయటకు అలా చేస్తా లేకపోతే మహాగ్ని నుంచి నిపుణం వచ్చినట్టుగా పరమాత్మ నుంచి బయటకు వచ్చాడు మీరు అజ్ఞానం చేయాలి ఇప్పుడు ఫస్ట్ బర్త్డే అయింది ఫస్ట్ బర్త్డే అయ్యేప్పటికి ఏమైంది కొంత కొన్ని నీళ్లు కారిపోయాయి ఆ బకెట్లో కొన్ని నీళ్లు కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ బర్త్డే అయ్యేప్పటికీ కొంత లైఫ్ వెళ్ళిపోయింది సెకండ్ బర్త్డే వెళ్ళేప్పటికి ఇంకో కొంత లైఫ్ వెళ్ళిపోయింది ట్వంటీ ఎర్త్ బర్త్డే వెళ్ళేప్పటికీ చాలా లైఫ్ వెళ్ళిపోయింది ఫిఫ్టీ ఎత్ బర్త్డే వెళ్ళేప్పటికీ తెలిసిపోతుంది ముఖం కూడా సిక్స్టీ ఎయిత్ బర్త్నే చాలా గంభీరంగా చేస్తాడు ఎందుకో తెలుసిన నీకు రూల్ ఉన్నాయి నీకు రూల్ ఉంది ఆ రూల్ ఏమిటంటే ఎవడైతే హృదయంలో భేదవాడుగా ఉంటాడో వాడు తన చుట్టూ పెద్ద పెద్ద అలంకారాలు అవి బాగా ఎక్కువగా చేస్తాడు అని ఒక రూల్ వన్ హూ ఇస్ పూర్ ఇన్ హిస్ హార్ట్ విల్ హ్యావ్ ఎ రిచ్ డిస్ప్లే ఆఫ్ అవుట్వర్డ్ ఛేంజెస్ అని ఒక రూల్ కాబట్టి వీడు సిక్స్టీయత్ బర్త్డే అంత గంభీరంగా చేశాడంటే వీడప్పుడే వీడప్పుడే డెత్ బాగా వడ్డబట్టి ఉన్నాడని అర్థం కాదు అప్పటికే ఎందుకు అహోక న్యూసేదా నేను అడిగాను నేను నిలువెట్టలేదు అవక న్యూస్ ఏదా ఎందుకంటే ఈ దృష్టాంతం నేను పాఠంలో చెప్పాలి ముందు నాకు అర్థం కావాలిగా నేను అహోక న్యూస్ ఏదా హీ సెలబ్రేటింగ్ సిక్స్టీ బర్త్డే నో who outwardly he appears to be celebrating 60th birthday but in within out of fear of death he is dying one more time how can you say that alla meer ela cheppagaladu ante sudavaya nuvu eppudaina vaadi vaadi kallalo the spark of life chusava aa kallalo the spark of life the spark of wisdom ఆత్మజ్ఞానం యొక్క తణుకు నీకు ఎప్పుడైనా కనపడిందా చూసావా ఎలా జీవిస్తున్నాడు మనిషి చావుకి పరిగెత్తున్న వాళ్ళ జీవిస్తున్నాడా వెయిటింగ్ ఫర్ డెత్ వెయిటింగ్ ఫర్ ఫ్యూచర్ ఆర్ ఈజ్ హీ లివింగ్ లైక్ ఏ స్పార్క్ ఆఫ్ లైఫ్ ఎలా జీవిస్తున్నాడు అవును ఈడ్చుకుంటూ డెత్ వైపు పోయేలాగే జీవిస్తున్నాడు వేరీ ఈస్ ది స్పార్క్ ఆఫ్ లైఫ్ వెరీ ఈజ్ ది where is the spark of lustum in his uh, eyes there is no spark of lusta kabatte it is not birthday celebration it is indeed death day celebration anjetha ani ee shruti coachesa coachesa demo kubey venasu a warnata sariya nenu inta kaalam nunchi hmm. vinduna hmm. ee mantra ee lo inta rahasya undu naaku teliyaledu anne anukunnadu mukchosha mukti maatmoati యా ఇహ నానేవశ్యతి తనను తాను సర్వం నుంచి ఐసోలేట్ చేసుకుంటాడు బాడీతో ఐడెంటిఫై అవుతాడు చచ్చిపోతానేమోననే ఒక భయంలో ఉంటాడు కాన్షియస్ ఫియర్ అండ్ అన్కాన్షియస్ ఫియర్ రోజు ఉంటాయి చచ్చిపోతాననే భయము కాన్షియస్గా ఉండదు అన్కాన్షియస్గా ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ది అన్కాన్షియస్ ఫియర్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్ బాగా పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి వేసి తన పేరు మీద వేసుకున్నది ఇంకా ఎవరికి తెలియకుండా దాచుకున్నాడంటే ఇట్ ఈస్ అన్కాన్షియస్ ఫియర్ దట్ ఈజ్ ఆపరేటింగ్ చాలా తెలివిగా చేసుకున్నాను అనుకుంటాడు కానీ అన్కాన్షియస్ ఫియర్ ఈజ్ ఆపరేటింగ్ ఫియర్ ఉంటుంది అన్కాన్షియస్ ఉంటుంది కాన్షియస్ ఉంటుంది కాబట్టి హీజ్ ఏదర్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ హీజ్ ఎఫరైడ్ ఆఫ్ డెత్ ఆ షష్ఠి షష్టి పూర్తి మంత్రాలు వీడిని తెలివి కాబట్టి వీడు ఏదో బర్త్ డే మంత్రాలు తెలిస్తే తెలుస్తున్నాడు మంత్రం తెలిస్తే దానికి షష్టి పూర్తి అంటారు షష్టి పూర్తి ఉత్సవాహ్వానము అని అంటారు అడగండి మీరు ఎప్పుడైనా ఏమంటే షష్టి పూర్తి అంటున్నారు కదా దీనికి వైదికమైన నామధేయమేమి వేదంలో దీనికి పెట్టిన నామధేయమేమి అంటే ఉగ్రరథము అని భయమును కొల్పే రథము ఏమిటి రథం వచ్చేసినప్పుడు డెత్ వైపు పరిగెత్తి గడిపోతుంది రథం శ్మశానం వైపు పరుగులు తీస్తోంది ఇప్పుడు ఈ శ్విజాల దగ్గరలో కలపడేవాడి వీడికి భయం వేసి అది ఉగ్రరథము అంచేత ఈ ఉగ్ర మరి మీరు ఏమిటి చేస్తున్నారు ఉగ్రరథ శాంతి చేస్తున్నారు అది శాంతి కర్మ అంటారు జనం అందరూ ఏమనుకుంటారు పౌష్టిక కర్మ అనుకుంటారు కర్మలు రెండు రకాలు పౌష్టిక కర్మలు శాంతి కర్మలు పౌష్టిక కర్మలు అంటే పుష్టి బాగా కలగడం కోసం చేసే కర్మ పౌష్టిక కర్మ శాంతి కర్మ అంటే ఇప్పుడు ఇప్పుడు ట్యాబ్లెట్ ఉంది చూడండి ఈ బీపీ ట్యాబ్లెట్ బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటారు అది శాంతికర్మ పుష్టికర్మ అది పుష్టికర్మ కాదు పుష్టికర్మ కాదు శాంతికర్మ ఇది ఇది షష్టి షష్టిపూర్తి ఇది శాంతికర్మది మృత్యోత్సవ మృత్యుమాత్మో ఇహ నావ పశ్య ఇది నిందావచనంచబట్టి నేను చెప్పిన పాఠం మీకు నిందావచనంలా కనపడితే ఆ తప్పు నాది కాదు ఎందుకంటే శాస్త్రంలో నిందావచనం ఉంటుంది నిందావచనం అంటే తీసి పారేసినట్టు మాట్లాడతారు ఎందుకలా తీసిపరేసినట్టు మాట్లాడతారంటే మనిషిని కొంచెం కుదికే కుదపాలి కుదపకపోతే వాడు సత్యాన్ని తెలుసుకోవడం ఒక భ్రమలో ఉంటాడు ఇప్పుడు సంధి ప్రేలాపన అని ఉంటుంది వాడిని చెంపకాయ కొడితే వాడు దానికి వస్తాయి ఆ రకంగా మృత్యోత్స మృత్యుమాత్మవుతాయని చెంపకాయ కొట్టినట్టుగా శృతి చెప్తుంది తస్మాత్ ఏకరూప ఏకత్వ ప్రత్యయదార్ఢ్యాయ సర్వేదాంతషు ఉత్పత్తిస్థితిలయాదికల్పనా నత ప్రత్యయకరణ నేను ఇది పాఠాలను చెప్తూ ఉంటాను అక్కడక్కడ ఈ కాన్ఫరెన్స్ లెక్చర్స్లో కూడా చెప్తూ ఉంటాను కాన్ఫరెన్స్ ఉంటాయి ఏం లేదు ఓపిక లేదు వెళ్ళాలనే ఉత్సాహం లేదు కానీ ఎప్పుడైనా తప్పనిసరిగా వెళ్తే ఇగో ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాం ఇప్పుడు కాస్మాలజీ శాస్త్రం ఉంది బిగ్ బ్యాంగ్ థీరీ అనేది చాలా సైంటిఫిక్గా బాగుంటాయి మనం వేదాంతంలో చెప్పేటువంటి విషయాలకి కొంత ప్యారలల్గా కూడా ఉంటాయి బిగ్ బ్యాంగ్ థీరీలో ఏం చెప్తారంటే ఒక సృష్టికి పూర్వము ఒక పెద్ద ఎనర్జీ బాల్ ఒకటి ఉండేది చాలా ఎక్కువ ఎనర్జీ ఉన్నది అది పేలింది దాంట్లో గ్యాసెస్ పుట్టాయి ఆ గ్యాసెస్ కండెన్స్ అయ్యి గెలాక్సీలు పుట్టాయి దాంట్లో ఒక గెలాక్సీలో ఒక నక్షత్రమే సూర్యుడు ఆ సూర్యుడి నుంచి ఓ భూమి పుట్టింది ఆ భూమి పుట్టి చలాడుతుండగా దీని నుంచి ఓ చంద్రుడు పుట్టాడు అని ఇలా చెప్తాను సైంటిఫిక్గా చెప్పుకొస్తారు దానికి ఎవిడెన్స్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గరే ఎవిడెన్స్ ఉంటుంది సో అది కేర్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తారు ఆ మొత్తం ప్రాసెస్ అంతా అక్కడ దాని అభిప్రాయం ఏమిటంటే అలా చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే అ బిగ్ ఎ ట్రూట్ దాని నుంచి వచ్చిన జగత్తు సత్యము అంటే గెలాక్సీలు సత్యము సూర్యుడు సత్యము భూమి సత్యము చంద్రుడు సత్యము ఇవి ఫలానాప్పుడు ఫలానా విధంగా పుట్టేవి ఇవి కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రళయంలో కలిసిపోతాయి అని ఇదంతా ఒక సత్యమన్నట్టుగా ప్రతిపాదిస్తారు దాని పేరు కాస్మాలజీ అని అంటారు ఈ ఉత్పత్తి ప్రక్రియకు కాస్మోగునీ అని కూడా అంటారు ఉత్పత్తి లయము స్థితి వీటిని వర్ణిస్తారు ఇదంతా కూడా చెప్తారు దీనికే ఈస్టెటాలజీ అని కూడా ఏదో పేరు ఉన్నట్టుంది ఈఎస్సిహెచ్ఏ టీఓఎల్ఓజీవై ఇస్టాలజీ అని కూడా ఏదో అడో సబ్జెక్టు జగత్ ఉందా ఇలా గుర్తుంది నాకేదో పేరు గుర్తుంది అన్నాను ఒకసారి మీరు డిక్షనరీ వెరిఫై చేసుకుంటే కూడా తప్పేమి లేదు ఏంటంటే చెప్తారు ఓకే అక్కడ వాళ్ళు చెప్పడంలో నా అభిప్రాయం నేను చెప్పాను కదా ఎందుకంటే వాళ్ళు నామరూపములే సత్యం అనుకుంటారు ఇప్పుడు ఈ వర్ణించిందన్న అమ్మరూపాలే కాదు గెలాక్సీ అన్నా సూర్యుడన్నా చంద్రుడన్నా ఇవన్నీ ఇవన్నీ సత్యము పుట్టుక సత్యము అవి కొంతకాలానికి ఇలా మార్పులు వచ్చాయి అదంతా అసత్యము అంతా సత్యమైన జగత్తును వర్ణిస్తున్నామని అనుకుని చెప్తారు అది కాస్మాలజీ వరసగా చెప్పాడు ఇప్పుడు ఉపనిషత్తులోకి రండి ఆ పరబ్రహ్మ నుండి ఆకాశం పుట్టింది ఆకాశం నుండి వాయువు పుట్టింది వాయువు నుంచి అగ్ని పుట్టింది అగ్ని నుంచి అప్పులు అప్పులు అంటే నీళ్ళని జలములు పుట్టినవి జలముల నుండి భూమి పుట్టింది భూమి నుంచి పంటలు పుట్టాయి పంటల గురించి మానవ దేహం పుట్టింది అని చెప్తుంది ఇది ఎలా ఉంది ఏదో భాష వేరుగా ఉన్నా ధోరణి చూస్తే కాస్మాలజీలో చెప్పినట్టుగా చెప్పినట్టు లేదు అలా ఉంది కాబట్టి ఈ చెప్పిన దాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది ఈ పుట్టడం అంతా కరెక్టు ఇవన్నీ సెపరేట్ సపరేట్గా ఉన్నాయి అని అనిపించిట్లా ఉంటుంది వర్ణన కానీ ఆ కాస్మాలజీ యొక్క పద్ధతి వేరు దీని పద్ధతి వేరు బాహ్యంగా సిమిలర్గా భాషించిన అక్కడితో ఆ సిమిలారిటీ ఆ పోలిక సరి ఇంకా తర్వాత ఇంక పోలిక లేదు ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే ఈ పుట్టుగా ఇవన్నీ యథార్థమని చెప్పు తాత్పర్యం కాదు అంటే మీ అభిప్రాయం ఏమిటి ఇవన్నీ కల్పనలు అవును ఇవన్నీ కల్పనలే ఎటువంటి కల్పనలు సినిమా తెల మీద ఉన్న కల్పనలు అవంటివి నిన్న రాత్రి మీరు కలగన్నప్పుడు కళలో ఎటువంటి కల్పనలు చేసుకున్నారో అటువంటివి అంటే శుద్ధ హుళక్కి ఇంకా ఏమీ సత్యం లేదు హుళక్కి మరి అవన్నీ ఎందుకు చెప్పాలండి ఈ హుళక్కి అయినప్పుడు అవన్నీ ఎందుకు చెప్పాలి అవన్నీ ఎందుకు చెప్పాలంటే టైం ఉంది కదా ఏడున్నారే కదా సెవెన్ఐంగా ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు తదనన్యత్వం కార్యము కారణము కంటే భిన్నంగా ఉండదు శృంగేణ మూలమన్విచ్ఛ చాంద్రోజ్యం ఆరోగ్య మనం చదివం కార్యాన్ని పట్టుకుని కారణాన్ని నువ్వు వెతుక్కో కారణమే సత్యము కార్యము కల్పితము కాబట్టి పరబ్రహ్మ నుంచి పంచభూతాలు పుట్టాయంటే పంచభూతములు పుట్టుక సత్యము పంచభూతములు సత్యము వాటి భేదము సత్యము కాదు తాత్పర్యం అందుకోసం చెప్పలేదు ఈ భేదము కనబడుతోంది ఇవన్నీ ఒకప్పుడు ఉండి ఇంకొప్పుడు పోయేనట్టుగా నీకు కనపడుతోంది వాస్తవంలో ఇదంతా కనపడుతాయే కానీ ఇవి ఉన్నదేది కాదు మరి ఉన్నది ఏంటంటే పరబ్రహ్మయ్య పరబ్రహ్మయే ఉన్నది మరి కనపడ్డవన్నీ ఆ పరబ్రహ్మయ్యే కనపడినది అని పరబ్రహ్మ యొక్క ఏకత్వాన్ని చెప్పడం కోసమే ఈ కథంతా చెప్పారు తప్ప ఈ కాస్మాలజిస్టులు చెప్పినట్టుగా నానాత్వాన్ని దృఢపరుచుట కొరకై చెప్పలేదు అది ఆ ప్రతిపాదన ఇప్పుడు వాక్యం చూడండి తస్మాత్ అందువలన అందువలన అనగా ఎందువలన అంటే పైన చెప్పినట్టుగా సృష్టి మొదలైన వాక్యములకు ఆ సృష్టి అలాగే జరిగింది చెప్పడం వల్ల వాటి తాత్పర్యం కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు ఆ కారణము బ్రహ్మ ఏకము అని అందువలన ఏకరూప ఏకత్వ ప్రత్యయ దార్ఢ్యాయ పృథివి అప్పులు వేరు అగ్ని వేరు అని మీరు అనుకుంటున్నారు కానీ వాస్తవంలో పృథివీ అంటే పృథివీ సత్ ఆప అంటే అప్ సత్ సతే అప్పుల రూపంగా అగ్ని సత్ వాయు సత్ ఆకాశ సత్ ఇది ఎలాగంటే నెక్లస్ గోల్డ్ ఇయర్ రింగ్ గోల్డ్ మీకు దానికి కొంచెం నేను ఇంగ్లీష్ మార్చి చెప్తాను నెక్లెస్ఈ గోల్డ్ నెక్లసీ గోల్డ్ అంటే నెక్లెస్ లాగా కనపడుతున్న గోల్డ్ ఇయర్ రింగ్ గోల్డ్ ఆర్మ్లెటీ గోల్డ్ బ్రేస్లెటీ గోల్డ్ అలా అవి నామరూపాలు తప్ప అదంతా గోల్డే అలాగే పృథివీ అప్పు తేజస్వి ఇవన్నీ కూడా నామరూపాలు తప్ప అదంతా సతే అది ఏకరూపం ఏకరూపత్వం అది ఏకరూప ఏకరూపమని చెప్పిన తర్వాత ఏకత్వ ప్రత్యయం భేదం కనబడుతుందయా ఏకత్వమే సత్యము అనే అభేదము అభేద నిశ్చయము కలుగుతుంది అందుకొరకే సర్వ వేదాంతముల ఎందు ఈ పుట్టిందని ఈ జగత్తు పుట్టింది పృథివి పుట్టింది వాయువు పుట్టింది అని పుట్టడము అవేమో మళ్ళీ ప్రళయాన్ని పొందడము ప్రళయం ఎందుకు చెప్తారు ఇవన్నీ అది ఏముళ్ళు కలిసిపోయాయి అంటే దేవుడే సత్యము అని చెప్పడం ఏంట్లో కలిసిపోతాయో అది సత్యంగానే ఇంకా వేరే సత్యం ఏముంటుంది ఇవన్నీ వెళ్ళి దేవుళ్ళు కలిసిపోతాయంటే అది ఏముడే సత్యము కాబట్టి వీటిని ఉత్పత్తి స్థితి లయాది కల్పన ఇవన్నీ కల్పించి విప్పించి అంతే తప్ప వాస్తవంగా అవన్నీ యథార్థమని కాదు ఇవి నేను మాండులో ఇవన్నీ నేను విస్తారంగా చెప్పాను చాలా ఇంట్రెస్టింగ్ దృష్టాంతాలు అవి తీసుకొచ్చి చెప్పేవాడి ఎలాగంటే ఒకప్పుడు నేను అడవికి వెళ్ళాను నేను కథ చెప్తున్నాను నేను అడవికి వెళ్ళాను కథ ఏమిటి నా అనుభవం చెప్తున్నాను నా వ్యక్తిగతమైన అనుభవం చెప్తున్నాను నేను అడవికి వెళ్ళాను అడవిలో పయనిస్తున్నాను పయనిస్తుంటే ఈ లోపల ఈ ఇద్దరు కలిసి వెళ్తున్నాము సో ఆ ఇద్దరు ముగ్గురు ఒకడేదో అక్కడ వైల్డ్ మెడోలాగా ఉంటే ఆ వైల్డ్ మెడోలోకి ఏదో గ్లాస్ లే దాంట్లోకి వెళ్ళాడు ఇంకోట చెట్లు చూడడానికి వెళ్ళాడు నేను ఒక్కనే వెళ్తున్నా ఫుట్పాత్ మీద వెళ్తుంటే ఈ లోపల పెద్దపులు యొక్క గాండ్రు వినపడింది ముందు ఏదో సౌండ్లు వస్తూ ఉంటాయనుకున్నా కానీ మనసులో ఏదో చిన్న వీళ్ళిద్దరూ ఏరదా వీళ్ళు ఎక్కడికి పోయారంటే వాళ్ళు ఎక్కడ ఇమీడియట్గా ఇటు కనపడలేదు అటు కనపడదు చాలా తిప్పాలంటే కూడా కొంచెం భయం అనిపించింది ఈ లోపల ఏదో కదులుతున్నట్టు ఆ గ్రాస్లో అనిపించింది తీరా చూస్తే ఆ పెద్ద అది నా కళ్ళలోకి చూసింది నేను దాని కళ్ళలోకి చూసి అది నన్ను చూసి నేను దాన్ని చూసి ఈ లోపల కదులుతా ఉంటే నాకు భయం అదేమో అలాగే నన్ను పరిశీలనగా చూస్తాం ఇంతట్లోకి అది ఒక్కసారి ఆ ముందు పంజాలను బిగించి వెనకాల పంజాలను నేలకి తన్ని పట్టి నొక్కి పెట్టి ఒక్క ఎగురు ఎగిరింది నా మీదకి జంప్ చేసింది ఆ అని ఒక్క ట్యాక్ ఈ లోపల మంచం నుంచి కింద కొట్టి మంచం మడత మంచం దాని గురించి నిలబడ్డాను కింద పడితే ఉలిక్కి పాటున ఒక్క ఉదుటిన తెలివి సరే లేచి ఉళ్ళంతా చెమట కూడా పట్టింది అది గాలి కూడా సరిగ్గా ఇచ్చట్లేదు కూడా అప్పుడు లేదు కొన్ని మంచినీళ్ళు తాగి ఆ విసును క్రిత చూసుకుని విసురుకుంటూ కొడుకున్నాను ఇది నా అనుభవం ఇప్పుడు ఈ కథలో నీకు చిట్ట దాకా అది సత్యమనే భ్రమ కలుగుతూ ఉంటుంది కానీ తెలియదు అది అది కల్పితము ఈ సృష్టి కథలన్నీ అలాగే అర్థమైందండి మాండూక్య ప్రక్రియ కాబట్టి సృష్టి స్థితిలయముల కల కథలన్నీ కూడా కల్పనలే వేదాంతములన్నిటి ఎన్నులు ఇప్పుడు సృష్టి కథ ఉంటుంది అదిగో ఇప్పుడు నేను చెప్పిన కథ లాంటిదే అంత అంతా బ్రహ్మేణోయాదంతాను అని ఆ కథ ముగుస్తుంది ఈ సృష్టి అంతా అయింది వీళ్ళందరూ యథార్థంగా భిన్న భిన్నాలుగా ఉన్నారని అనుకుని పోయేమో ఇదంతా బ్రహ్మ తప్ప వేరే ఏమీ లేదని తెలుసుకో అనే కథ ముగుస్తుంది అప్పుడు కథ ముగిసిన తర్వాత ఆ కథ తాత్పర్యము ఓహో అందుకోసం చెప్పాడా ఈ కథను మీరు అనుకోవాలి తప్ప ఆ భేదమంతా సత్యమని అనుకోకూడదు వేదాంతములన్నిటి కూడా ఈ ఉత్పత్తి స్థితి లయాది కల్పన ఉంటుంది ఆ కల్పన ఎందుకోసము ఏకత్వ దృఢం చేయడం కోసం అందుకోసం తప్ప నా తత్ప్రత్యయ కథనాయ ఇగో వేరుగా ఉంది అప్పులు వేరుగా ఉన్నాయి అని భేదమును नीक को ने कोसम आथ लेश नरवय से परमात्म असंसारीण संसारेकदेशय्या अदेशवा परमात्मन परमात्म चैतन्य మనకు వచ్చిన ప్రారంభం ఏమంటే పరమాత్మను మనం ఒక పెద్ద మనిషి కింద మనం భావన చేస్తూ ఉంటాం అది మహర్షులు ఎందుకు పెట్టేళ్ళలాగా వీడు ఉపాసన చేసుకుంటాడు మనస్సును సంసారం నుంచి వెనుకకు లాగి ఆ పరమాత్మ తత్వం వైపు వీడు మనస్సును పెడతాడు ఈ రూపాన్ని ఉపాసన చేసినట్లయితే తర్వాత వీడికి రూపానికి అతీతమైన తత్వాన్ని నేను బోధించగలుగుతాను అని మహర్షులు అనుకున్నారు అనుకుంటే వీడేం చేశాడు ఈ రూపానికి అతీతమైన తత్వం మాకు అక్కర్లేదు రూపమైన సత్యం అని అక్కడే కూర్చుండిపోయేది దీనికి ఓ కథ ఉండేది అంటే మరి ఆ కథను మీరు సరైన స్పిరిట్లో తీసుకోవాలి పెద్ద కథే ఉండదు పెద్ద కథ ఓ విద్యార్థులు ఉండేవాడు మా అమ్మగారి దగ్గర ఉండి చదువుకునేవాడు మా ఇంట్లో ఉండేవాడు ఆవిడ వండి పెట్టేది వీడు ఉండేవాడు ఇంజనీరింగ్ బీటెక్ సెకండ్ ఇయరో రాత్రి పదకొండు ఇంటికి వచ్చేవాడు ఇంటికి ఎరా ఇంతవరకు ఏం చేస్తున్నావురా అంటే ఫ్రెండ్స్తో కలిసి కంబైండ్ స్టడీస్ అంటూ ఉంది రాగ్రెస్ రిపోర్ట్ చూస్తే మీరు ఏదో పెద్ద కంబైండ్ స్టడీస్ అద్భుతంగా చేస్తున్నట్టుగా ఏం కనపడదాం ఓ రెండు సబ్జెక్టులు పాస్ అవ్వడం రెండు ఫెయిల్ అవడం అలా ఉంది పరిస్థితి అప్పుడు నాన్న రాత్రి ఏడేపడికి ఇంటికి రా ఏడు దాకా తిరుగు ఏడవేపుడు వచ్చేసి స్నానం చేసి నేను చక్కగా నీకు వేడి వేడి భోజనం పెట్టేస్తాను లైట్ కాను నీకు ఎలా కాల్స్తే అలా తినేసి ఏడున్నర ఎనిమిది వేపటికి అన్ని పనులు పూర్తి చేసి ఎనిమిది నుంచి పదకొండు ఇంటికి వస్తున్నావు కదా పదకొండు దాకా చదువుకుని పడుకో మూడు గంటలు ఒకడు చదువుకో నువ్వు పరీక్ష ప్యాస్ అవ్వకపోతే చవిచ్చేస్తావు నువ్వు అలా చేయినా అని చెప్పినాడు వాడు వినేవాడు అప్పుడు ఆవిడ వీడికి వీడిని మంచి దారిలో పెట్టడంలాగా ఆలోచించి వాళ్ళ ఇంటికి వచ్చి దాంట్లో ఓ చింత చెట్టు ఒకటి ఉంది రోడ్డు పక్కనే ఎవెన్యూ ట్రీస్ అని మామిడి చెట్లు చింత చెట్లు పెడతారు మన వాళ్ళు దెయ్యాలన్నీ మామిడి చెట్టు మీదైనా ఉంటాయి చింత చెట్టు మీదైనా ఉంటాయి ఆ ఎవెన్యూ ట్రీస్కి దెయ్యాలకి ఒక అవినాభావ సంబంధం కథల్లో అలాగే మామిడి చెట్టు దెయ్యాల మావిడి దెయ్యాల చింత అవి రెండు అలాగే ఉంటాయి పేర్లు సరే వీడికి కొంత ఒక కల్పనని మనం అందజేస్తే వాడు దారిలోకి వస్తాడేమో అని భ్రమ అని భావన చేసి ఆవిడ రే మనం దారిలో వచ్చేవాడు చంద్రచితుని చూసేవాడు అడిగారు అంటే ఇది చూడబోడే మామ రోజు అట్లించేటు ఇలించేటు భాన్ని తిరుగుతున్నాన అంటే రే దాని మీద రాత్రులు దెయ్యాలు ఉంటాయి కాబట్టి చంద్రాలే ఇంటికి రా అని చెప్పింది ఆవిడ అని భూతాన్ని ఒకదాన్ని కల్పించి పెట్టింది ఆ చెట్టు మీద రాత్రి పొగలు ఉంటాయని చెప్పలేదు నేను పొగలు వెళ్ళి రావాలి కాబట్టి రాత్రిలు ఉంటాయమ్మా నువ్వు ఏడు ఎప్పుడుకి వచ్చేసాయి నీకు ఆ హాని కలగదు ఏడు దాటిందంటే ఆ దే భూతతో హాని కలుగుతుంది అని చెప్పింది ఆవిడ చెప్తే వీడేం చేశాడు మొన్నాడు మళ్ళీ రాత్రి పదకొండింటికి వచ్చాడు వస్తే ఆవిడ ఏరా నీకు దెయ్యం ఉంటుందని చెప్పినా కూడా నువ్వు ఇలాగే చేస్తున్నావు ఏమిటి అని అడిగింది ఆవిడ అడిగితే అది ఏ నేను కలుసుకున్నాను దాంతో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది అని చెప్పింది నేను నిన్ను ఉద్ధరిద్దామని ఉపదేశం చేశాను నా ఉపదేశాన్ని ఆ విధంగా నువ్వు తప్పుదారి పట్టించావు కాబట్టి నిన్ను నేను ఉద్ధరించలేను అని శృతి మనకు అలా చెప్పింది అరే ప్రబ్రహ్మండిగా ఈ జగత్తంతా ఆ పరబ్రహ్మ నుంచే వచ్చింది కాబట్టి నువ్వు ఈ జగత్తుని పట్టుకోవడం కాదు ఆ పరబ్రహ్మను పట్టుకో అని చెప్పింది చెప్తే వీడన్నాడు పరబ్రహ్మ నుంచే వచ్చింది కదా జగత్తు ఇది బాగానే ఉందని వీడు జగత్తును పట్టుకోండి అంటే నిన్ను పరబ్రహ్మను పట్టుకోమని నేను చెప్తూ ఉంటే నువ్వు జగత్తును పట్టుకున్నావు ఏమిటంటే నువ్వే చెప్పావు కదా జగత్తు అని పరబ్రహ్మ నుంచి వచ్చిందన్నావు జగత్తులో నానాత్వం అంతా పరబ్రహ్మ నుంచి వచ్చింది నువ్వు చెప్పిన మాటేగా నువ్వు చెప్పిన జగత్తున్న నేను పట్టుకున్నాను అని మీరు అన్నారు అంటే జగత్తు పరబ్రహ్మ నుంచి వచ్చింది కార్యము కారణం కంటే భిన్నం కాదురా అంటే ఎందుకు భిన్నం కాదు భిన్నం కాబట్టి మరి వచ్చిందనే నువ్వు చెప్పావు నువ్వు కాబట్టి జగత్తున నేను పట్టుకున్నాను అదే ఇంకా వాళ్ళని ఏమి కాబట్టి శృతి కూడా ఏదో ప్రయత్నం చేస్తుంది ఆ మా చేసినట్టుగా ఏదో ప్రయత్నం చేసింది శృతి వీటి దాన్ని తప్పుదాన్ని పఠించేస్తుంటే శుద్ధి ఏం చేస్తుంది వారిని నా ప్రయత్నం అంతా ఒమ్ము చేసుకున్నావు కదల అని ఏం మాట్లాడుకుంటుంది ఇప్పుడు పరమాత్మ ఓ ఓ డూ కాదు ఓ పెద్ద కాదు ఓ పురుషుడని కొంతమంది స్త్రీ అని కొంతమంది కల్పనలు చేసుకుని ఆరాధిస్తూ ఉంటారు ఈ ఋషులు కల్పన చేసి ఇచ్చారు మీరు కల్పన చేసి నువ్వు ఇలా ఆరాధించు నాకు బాహువులు కలిగి ఉంటాడని నువ్వు ఆరాధించు ఎందుకంటే నీకు ఇప్పుడున్న పరిస్థితిలో అర్థము కావాలి డబ్బు డబ్బు డబ్బు కావాలి ఆ డబ్బు దేవుడే ఇస్తున్నాడని తెలుసుకో నీకు భోగాలు కావాలి అది కూడా దేవుడే ఇస్తున్నాడని తెలుసుకో నీకు పుణ్యం కావాలి అది కూడా దేవుడే ఇస్తాడు మోక్షం కూడా నీకు దేవుడే ఇస్తాడమ్మా దేవుడికి అందుకోసమే దేవుడికి నాలుగు చేతులు ఉన్నాయనుకో ఆ నాలుగు ఆయనే నీకు ఇస్తున్నాడని తెలుసుకో అని చెప్పారు ఉపాసన కోసం చెప్పారు అలా ఉపాసిస్తే వీడు అనుకుంటాడు నాకు ఇవన్నీ కూడా చుట్టుపక్కల వస్తున్నాయి చుట్టుముట్టు నుంచి వస్తున్నాయి అనుకుంటాడు అలాగదురా ఈశ్వరుడు నుంచి వస్తున్నాయి రా ఆయనకి నాలుగు చేతులతో నీకు ఈ నాలుగు ఇస్తున్నాడు అని చెప్తే వీడు ఏం పెయింటింగ్ అవ్వడం అవ పెయింటింగ్ ఎందుకండి ఉపాసన చేయమన్నారు తప్ప ఆ నాలుగు చేతులని పెయింటింగ్ చేయమన్నారా పెయింటింగ్ చేస్తే ఈ షోల్డర్ వేస్తాడు షోల్డర్ వేసి ఓ చేయి ఇటు ఇప్పుడు రెండో చేయి మళ్ళీ అక్కడి రెండో చేయి దింపాలి ఎలా దింపుతాడు అందుకోసం అదేదో సగం కనబడిట్టుగా సగం కనబడినట్టుగా ఆ పక్కన నుంచి దింపుతాడు దింపి ఫ్రేమ్ కట్టి అదే నువ్వు యూ హ్యావ్ యూ హ్యావ్ గివెన్ ఫిజికల్ షేప్ టు దీ నాట్ వాటర్ వస్తాయి ఫిజికల్ షేప్ ఇస్తే రేపు ఈ వారపత్రికలు నెల నెలపత్రికలు ఇవి ఉంటాయి నెలకోసారి పత్రికలు వస్తాయి కథ ఉంటాయి దాంట్లో వాడు కార్తూరు వేస్తాయి ఆ కార్తూరులో ఈ రెండు చేతులతోటి కార్టూరు వేస్తాయి వాడు ఒకడు విల్పోతాడు లేవంటే విష్ణు చొక్కా దురుక్కుంటే ఎలా దురుక్కుంటాడు ఏ టైలర్ ఎలా కుడతాడు అని వీడు ప్రశ్న వేస్తారు దానికి వాడేదో సమాధానం అదో కార్టూన్ ఈ కార్టూన్ చూసిన వెంటనే హిందూ దేవతలను వీళ్ళు అవమానం చేసేస్తున్నారు డౌన్ డౌన్ డౌన్ డౌన్ అంట ఒక ధర్నా ఏమండదంతా క్యా హోరహా ఆ మామగారు కథ చెప్తే వాడు ఎలా దారి ఉపాసకానం కార్యార్థం బ్రహ్మను రూపకల్పన శివుడు భస్మం పెట్టుకుంటాడు అయితే బ్రహ్మ లేదా నువ్వు కూడా భస్మం పెట్టుకోల్కం పౌడర్లు క్రీములు పక్కన పెట్టి భస్మం పెట్టుకుంటు భస్మేందుకు పెట్టుకోవాలి చందనం పెట్టుకో చందనం పక్కన లేదా భస్మం పెట్టుకో కొంతమంది చందనం పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చందనం సన్యాసులకి చందనం ఎందుకు చందనం మహారాజుకి భోగులకి నువ్వు నాకు చందనం లేదీ పూట కర్పూటం లేది పూట ఏమిటి అలాగే రోజులు ఇలా అయిపోయాయని బాధపడ్డాడు ఈ భోగులకు మనకు అక్కర్లా మనకి భస్మ అంటే భస్మ ఏమిటండి భస్మ స్పెషాలిటీ ఏమిటి చందనం అంటే కొంచెం సుగంధం ఉంటుంది చల్లగా ఉంటుంది ఈ భస్మ స్పెషాలిటీ ఏమిటి కనుక్కోబడితే కొండ వండుతుంది అంటే చూడు అల్టిమేట్గా భస్మయే సత్యం భస్మ అంటే ఏమిటి నామరూపాలు ఒరిజినల్గా నామరూపాలు ఉంటాయి ఆ నామరూపాలన్నీ కూడా బూడిదైపోయి బూడికి మిగులుతుంది భస్మ అదే సత్యం నామరూపాలు మిథ్య నామరూప రహితమైనటువంటి తత్వమే యథార్థము ఒక సత్యం దేవసింది ఓ గీత ఇంకో గీత ఏమిటి అంత బూడిది తప్ప ఇంకేది మిగలదు బూడిది ఇది దీనికి మనం ఇప్పుడు అలంకారాలు చేస్తున్నాం ఆభరణాలు పెట్టి ఇక్కడ నెక్లెస్ అంటాము ఇక్కడ అంగదములు అంటాము ఈ ఉదరం కోసం ఏవేవో సత్యాలు చెప్తాం అసత్యాలు చెప్తాం ఇదంతా చేస్తూ ఉంటాం ఉదరం కోసం ఇవన్నీ కలిపి ఆఖరికి ఏమిటి అవుతుందంటే బూడిదని ఆ బూడిదే ఆ బూడిదని శివుడు పెట్టుకుంటాడు కాబట్టి ఆ పెట్టుకోవాలి ఈ దేహము భూమిదే అభుము అని దేహమునందు అభిమానం పెట్టుకోకూడదు విరక్తిగా ఉండు అని చెప్పారు అందుకోసం చెప్పారు అంతేగాని ఒకడికి శివుడు వేసాడు వీడు బూడిది పెట్టుకోడు వీడు చందనావతి పెడతాడు ఖరీదైన లాల్చీలో వేస్తాడు వివో వెరీ స్పెషల్ కైండ్ ఓ పాతికేళ్ళ కుర్రాడిన ఒకడిని ఒక నిలబెడతాడు వాడి చేతికి ఒక అర్థసూలం ఇచ్చి వాడి ఒళ్ళంతా బూడిది రాసి నిలబెడతాడు అందుకోసం అది ఈ నాట్ మెంట్ ఫర్ సో ఈ విధంగా ఈ కథలన్నీ ఉపాసన కోసం చెప్పిన కథల్ని కూడా ఆ నామరూప బుద్ధితోటి తప్పుదారి పట్టించేసి ఆ ఏకత్వ మనం పోగొట్టుకుంటున్నాము ఈ కథలన్నీ మీరు పా ఇవన్నీ యథార్థమని చెప్పలేదు ఒక పరబ్రహ్మయే సత్యము ఎందుకంటే ఇక్కడ నేను ఏదో చెప్పబోయకపోయాను ఈశ్వరుడు సవయవుడైతే ఆయనకు కూడా అవయవాలు ఉంటే వస్తాయండి ఈశ్వరుడు నిరవయవుడు నిరవయవస్థ పరమాత్మన ఈశ్వరుడు గురించి మీరు రెండు అంశాలు తెలుసుకోవాలి ఆయన నిరవయవుడు పైగా అసంసారి వీడికున్న సంసారమంతా ఈశ్వరుడికి పెడతాడు వీడు భావప్రోహణ ఉంటాడు కాబట్టి ఈశ్వరుడికి బావ వరదు ఉంటాడు వీడికి బావ వృతికి పడదు శ్రీకృష్ణుడికి బావ వృతికి యుద్ధమే ఏమంటాయి తర్వాత వీడు బావమరితో దెబ్బలాడతాడు శ్రీకృష్ణుడు బాగుమరితో దెబ్బలాడాడు ఒకటి కాదు పురాణము అతిశయోక్తి లోకానుభవ అనువాద అని మహాత్ములు చెప్పారు పురాణం అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది దాంట్లో అతిశయోక్తులు ఉంటాయి రెండవది లోకానువాద రూపంగా ఉంటుంది మన అనుభవాలు ఏవైతే ఉంటాయో అవే అక్కడ అను అనువాదము చేయబడతాయి మీరు ఏ పురాణమైనా చూసుకోండి ఏదైనా పురాణం చూసుకోండి ఏ పురాణం తీసినా కూడా దాంట్లో మీకు అనుభవం ఎలా ఉంటుంది దాంట్లో మీకు ఎలా ఉంటుంది వర్ణన లోకానుభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది లోకానుభవాన్ని ప్రతిబింబిస్తుంది పురాణం అంటే లో దాని తాత్పర్యం ఎక్కడో ఉంటుంది అది కొట్టుకోవాలి ఇంకే మొత్తం పురాణం అనే పేరుతో చలామణిలో ఉన్న సాహిత్యాన్ని అంతా ఇప్పుడు నేను పెడతానంటే అది కుదరదు ఒక స్టాండర్డ్గా ఒరిజినల్గా ఉన్న వాటిల్లో తాత్పర్యము అన్యత్ర ఉంటుంది దాన్ని మనం పట్టుకోవాల్సి కాబట్టి ఈశ్వరుణ్ణి సంసారిగా చేసేస్తే మీరు సంసారే ఈశ్వరుడు పెద్ద ఇంకో సంసారి అంటే అప్పుడు తత్వం ఏం తెలిసినట్టు కాబట్టి ఈశ్వరుడు ఎందు అవయవములు లేవు ఈశ్వరుడు అసంసారి ఆయన అఖండ సచ్య సచిదాత్మస్వరూపుడు ఆయన ఎందు ఈ జీవుడు ఉన్నాడు జీవుడు సంసారి జీవుడు యథార్థంగా ఉన్నాడు ఎక్కడున్నాడు ఈశ్వరులోనే ఉన్నాడు ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడున్నాడు పొట్టలో ఉన్నాడు లేకపోతే ఇంకెక్కడో చెప్ప ఎక్కడో ఉన్నాడు ఈశ్వరులో ఉన్నాడు ఓ మూల ఉన్నాడు ఏకదేశ కల్పన వీడు సంసారి ఆయన ఈశ్వరుడు అసంసారి నిరవయముడు ఆయనకు ఓ ఏకదేశము అంటే ఓ భాగమే దాంట్లో ఓ సంసారి ఇది ఎలా కుదురుతున్నది సంసారి ఏకదేశ కల్పన అది నన్యాయ అది యుక్తికి విరుద్ధంగా లేదు మీరు యుక్తిని పూర్తిగా పక్కకి తోసేసి మీరు తలాతోకాలైనటువంటి కథలు లెక్కలేని కథలు చెప్పేసుకుంటూ యుక్తిని పూర్తిగా పక్కన తోసేయటము అది ఈశ్వరుని తత్వాన్ని తెలుసుకునేటువంటి పద్ధతి అవుతుందండి అలా అవుదు నన్ను న్యాయ ఎందుకని స్వతహ అదేశత్వా పరమాత్మ స్వతహగా ముక్కలు ముక్కలు ఉన్నవాడు కాదు అదేశత్వాతంటే అవయవ అభావా ఆయనలో ఇక్కడ చేతులు ఇక్కడ కాళ్ళు ఇక్కడ ముక్కు మరి జీవుడు ఎక్కడున్నాడు దేవుళ్ళలోనే ఉన్నాడు జీవుడు ఎక్కడున్నాడు ముక్కులో ఉన్నాడా లేకపోతే కాల్లో ఉన్నాడా ఏమండి ఉండాలి ఇదంతా కూడా సరికాదు ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్స్ ఉంటాయి అవన్నీ దేంట్లో ఉన్నాయి లైట్లో ఉన్నాయి ఎక్కడున్నాయా లైట్ పొట్టలో ఉన్నాయా కాళ్ళు ఉన్నాయా ముక్కులో ఉన్నాయా లైట్ సరే ఏమన్నమాట ఈ క్యారెక్టర్స్ అన్ని కల్పితములు లైట్కి అవయవములు ఉండవు కాబట్టి ఈశ్వరుడు ప్రజ్ఞానస్వరూపుడు ఆ విధంగా మీరు తెలుసుకోవాలి అదేశస్య పరస్య ఏకదేశారిత్వకల్పనా పర ఏవ సంసారీ ఇది కల్పితం భవే అదేశస్య అంటే నేరావయవస్య ఈశ్వరుడికి అవయవములే ఉండవు అవయవములన్నీ కూడా అవి సింబాలిక్గా కల్పించినవే మీకు దృష్టాంతం కావాలంటే ఏకాదశ స్కంధంలో ఒక అధ్యాయమే ఉంది ఒక ఒక సపరేట్ అధ్యాయం ఆ అధ్యాయం ఏమిటంటే విష్ణువు యొక్క అవయవములలోని ప్రతీకాత్మకత నేనేదో రాసి హెడింగ్ దానికి ఒక హెడింగ్ గుర్తులేదు నాకు ఏకాదశి స్కంభంలో విష్ణువు యొక్క అవయవములు ఆయన పట్టుకునేవి వివయవం ఉంటాయి కదా అవి ఏమిటి ప్రతీక ఒక్కొక్క దానికి ఒక్కో శ్లోకం మీరు చదువుకోవచ్చు ముప్పై నలభై శ్లోకాలు ఉన్నాయి ఆయన నాలుగు చేతుల్లో ఏమిటో ఆల్రెడీ చెప్పారు ఆయన శంఖము అంటే ఓ శంఖం ఒకటలాగా అలా పట్టేసుకుని అలా నెలకొని ఉంటాడన్నా ముందు స్వామిజీ అంటారు అలా డ్రెస్టప్ అయిపోయి అలా ఓ శంఖం గద అలా పట్టేసుకుని అలా ఉండిపోతాడన్నా ఇట్స్ నాట్ లైక్ దాట్ శంఖము అంటే ఓంకారము మీరు ఓంకారాన్ని చెప్తే మనస్సు సైలెంట్ అయిపోతుంది మనస్సు సైలెంట్ అయిపోతే మీరు బ్రహ్మలో విలీనం అయిపోతారు అదే విష్ణువు ఆ బ్రహ్మలో మీరు ఓంకారం చెప్పిన వెంటనే ఈ భేదాలన్నీ సమస్య పోతాయి దాని విష్ణువు శంఖము అంటే అలాగే గదంటే ఆయన మెడలో కౌస్తుభ మాణిక్యం ఉంటుంది అదేమిటి మన వాళ్ళు ఏం చేస్తారు ఓ కోటి రూపాయలు పెట్టి బెల్జియం నుంచి డైమండ్లు తెప్పించి ఓ మాల తయారు చేసి మెడలో వేస్తారు అదే అది మాల ఎందుకంటే ఆయన వెళ్ళ ఈ మాలన్నీ ఎందుకండి ఏ ఏమన్నా పిచ్చిల్లో పిచ్చి అన్నట్టు ఈ డైవండ్లు ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నా ఆభరణాలు చేస్తున్నాం ఆయన వెళ్ళవేస్తాం ఏం పని పట్టలేదా ఇది అన్నెసెసరీ కదా ఇటువంటి మనం ఫారెన్ ఎక్స్చేంజ్ని బెల్జియంలో కూర్చోబెట్టడం ఇదంతా అనవసరం యాంటవర్ప్ పోయి తీసుకొస్తారు ఇవాళ కూడా యాంట్ వర్క్ నుంచి వచ్చిందో అమ్మాయి పాఠం చదువుతుంది నేను చెప్పాను అమ్మాయితో ఏమో మీ యాంట్ వర్క్ నాకు బాగా తెలిసిందని చెప్పాను ఇప్పుడు వెళ్ళలేదు కానీ సో ఆ రకంగా ద పాయింట్ ఈజ్ ఈశ్వరుని ఎందు ఆయన అవయవములు లేవు ఆయన ఎందు దేశము అదే అవయవములు లేవు ఇప్పుడు ఆ ఈశ్వరుని ఎందు అవయవములు లేవు ఆయన సర్వవ్యాపకుడు ఆయనలో ఒక భాగం ఆయన సర్వవ్యాపడి అంటే అంతటా ఉన్నాడు అంటే ఆయన లేని స్థానమే లేదు ఇక్కడ జీవుడు ఉన్నాడంటే ఈశ్వరుడు ఎందే జీవుడు ఉన్నాడు ఈ జీవుడు సంసారి ఆయనలో ఏకదేశము సంసారి అంటే ఇది ఎలా ఉందంటే నా ఒంట్లో వ్రణమున్నది వ్రణం అంటే పుండు దేహంలో నా దేహంలో పుండు కానీ నేను పుండు గలవాడను గాను అది ఎలా నా దేహంలో పుండు ఉంటే నేనేమవుతాను పుండు గల వాడనే అవుతాను అప్పుడు నేను ఏం చేయాలి హాస్పిటల్కి పోవాలి హాస్పిటల్లో ఎక్కడికి పోవాలి జనరల్ సర్జరీ వార్డేదో ఉంటుంది అక్కడికి పోయి అక్కడ ఆ టేబుల్ మీద కూర్చో టేబుల్ ఉంటుంది టేబుల్ కాదు ఓ బల్ ఉంటుంది ఆ బళ్ళ మీద కూర్చుంటే వాళ్ళు పిలుస్తారు నాకేమో సంబంధం లేదంటే ఎలా కుదుర్తుంది అలాగే ఈశ్వరుడు పరమాత్మ ఆయనకు అవయవములు లేనివాడు కానీ ఆయన ఎందు ఒక దే ఒక భాగము ఏకదేశము కల్పించి ఆ ఏకదేశంలో సంసారి జీవుడు భిన్నంగా ఉన్నాడు వాడు సంసారి వాడికి సంసారం ఉంది అంటే కుండు ఉంది అని అర్థం సంసారం ఉంది అంటే కుండు ఉంది సంసారం అంటే పుండే కదండి పుండు వంటిది సంసారం అని ఎవడో కదా అన్నట్టున్నాడు పుండు సలుపుతో ఉంటుంది అది పుండు యొక్క లక్షణం సంసారం అలాగే ఉంటుంది దాన్ని మర్చిపోదామని మీరు ఎంత ప్రయత్నం చేసి తల దాడించి మర్చిపోయినా మళ్ళీ నా మాట ఏమిటి అని నేనున్నాను అంటున్నాను అది సంసారం యొక్క ఇప్పుడు ఒక ఏకదేశంలో సంసారి వీడు యథార్థంగా సంసారి అజ్ఞానం చేతి సంసారిని సమస్య లేదు యథార్థమైన సంసారి ఈశ్వరునిలో ఏకదేశంలో ఉన్నాడు అంటే అప్పుడు ఏమవుతుంది ఈశ్వరుడు సంసారైపోతాడు ఈశ్వరుడు పుండు గలవాడైపోతాడు అది ఈశ్వరత్వానికి భంగమవుతుంది కాబట్టి ఈశ్వరుడే సంసారి అని కల్పించినట్టను అని ఇన్ని వర్షాలు అయితే అథ అథవ దీనికి ఒక ఉపాయం ఉంది ఏమిటంటే వీడికి పుండు లేదు పుండు కల్పితము అమ్మాయ డాక్టర్కి వెళ్ళక్కలేదు మందు వేసుకోక అలాగే ఈశ్వరుడిలో ఏకదేశం అనేది ఏమీ లేదు ఏకదేశం ఒకటి ఉందని ఆ ఏకదేశంలో సంసారం అనేవాడు యథార్థంగా భిన్నంగా ఉన్నాడని ఇదంతా కూడా అజ్ఞాన కల్పితము అన్నారనుకోండి అమ్మాయ్ అజ్ఞాన సే జో హతా ఓ అసల్మే నహితా ఓం పూర్ణ నమగ